ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ ప్రేమ గల దేవ వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభ సర్వోన్నత సర్వాధికారి సర్వల్లో సృష్టికర్త మీకే వేలాది వందనాలు ప్రభ ఇవా తండ్రి దినవంతం ఆయన మీ సహాయం చెప్పమని నడిపించినారు ప్రభ నీకు వేలాది వందనాలు నేను మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభ ఆయన ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ నామాను మేము కూడి ఉన్నాం ప్రభావ ఎక్కడ ఇద్దరు ఇద్దరు మీ నామాను కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటాన్నారు తండ్రి ఆ అందన బట్టి మీకు వందనాలు ప్రాభ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగంలో మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి మీ మామను మేము కూడి ఉన్నాం ప్రభా మీ ఆత్మను మామ జావరింపచేయండి ప్రభావ బిడ్డలందరినీ నడిపించండి ప్రభ మీటింగ్ పాటల ద్వారా మీరే మహిమనుందండి వాక్యం ద్వారా మొత్తం మాట్లాడండి ప్రభావ ప్రతి ప్రార్థన విన్నపమునకు తండ్రి మీరు జవాబు అనుగ్రహించండి ప్రభావ మీటింగ్ అంతటిని ప్రభావ మీరే ఆది అంతం వహించి మీ నామానికి మహిమను ఉందామని ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్యత కాద నేను బలముతో నిది కాదనెను నాత్మ ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎలవిచెను నా ఆత్మద్వారా చేతునని ఏ సై ఎల విచను శక్తి బలముతో నిది కాద నేను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సైయశల విచెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఓ గోప పార్వతమా జరుబాబెలు ఓ గోప పార్వతమా జరుబా బెల్లు నడ్డగించను ఎంత మాత్ర పుదానవు సదును భూమిగా మారెదవు ఎంత మాత్ర సదును భూమిగా మారెదవు శక్తి చేత కాద నేను బలముతో నిధి కాద నేను నా ఆత్మ చేతునని ఏసై ఎసల విచెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏసై ఎసల విచెను ఓ ఈశ్రయేలు విను నీ భాగ్యమెంత గొప్పది ఓశ్రయేలు విను నీ భాగ్యమెంత గొప్పది ఏ సయ్య రక్షించిన నిన్ను బోలేన వారెవరు ఏ సయ్య రక్షించిన నిన్ను బోలేన వారెవరు శక్తి చేత కాదనిను బలముతో ని కాద నేను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏ సై ఎసెలవిచెను నా చేతునని ఏ సై ఓ గోప పార్వతమా జరుబాబెల్లు నడ్డగించను ఓ గోప పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్ర పుదానవు సదును భూమిగా మారెదవు ఎంత మాత్ర పుదానవు సదును భూమిగా మారెదవు శక్తి చేత కాద నేను బలముతో నిధి కాద చేతునని చిన్నగా వాక్యం చూసుకుందాం ఏమైనా వాక్యం దానించుకు ముందు చిన్నగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధి రఘు దేవ మా ప్రియ పరుల గొప్ప తండ్రి నీకేస్తు తులి స్తోతాలు అర్పించుకున్నాయినా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని ఈ దినవంత ప్రవ మీ సాయం చేత మన నడిపించినా నేను వాతావరణం ప్రభావ మీ అప్పులు తీసుకున్న ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రతి దాంట్లో ప్రభావ మీరు మాకు విజయం ఇచ్చినారు తండ్రి మా పనిబాట్లంతట్లో కూడా మీరు ఘన విజయం అనుగ్రహించిన ప్రభావ ఎలాంటి ఆటంకాలు లేకుండా మాకు సహాయపడినారు తండ్రి నీకు వందనలేసయ్యా నీకే కృతజ్ఞత ఆసక్తులు అర్పించుకోవడం అయినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూస్త మహిమ ప్రభావంలో మహాతేజస్ మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగును కాక హలుయ్యా నా ప్రభ తండ్రి ఈ యొక్క మధ్య కాల సమయంలో నా తని మీ యొక్క సాధి సన్నిధికి వచ్చినాం ప్రభా మీరే మాతో మాట్లాడండి మా జీతాలు సరి చేయండి ప్రవ్వ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండి వాక్యం ద్వారా మాట్లాడండి ప్రవ్వ నైనా యుగ సమాప్తి చివరి అంచుల మీద ఉంటున్నాం ప్రవ్వ నైనా మీరు అక్కడ ప్రతి ప్రవచనం నెరవేర్తున్నాయి ప్రవ్వ ఎంత భయంకమైన కాలంలో ఉంటుందిగా ప్రభావ ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో చోట్ల ప్రభావ మీకు సువార్థ లేదు ప్రవ్వ అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యం ప్రకటించాలా నీకులు మీరు ఆకలి సిద్ధపరచాలా ప్రభ మేము సిద్ధపడాలా అలాంటి సేవ జీతాలు మనం నడిపించి మీ వాక్యం ధ్యానిస్తానుగా ప్రభావ మీరే మాతో మాట్లాడండి పరిశుధాత్మ దేవాన తండ్రి మీ ఆత్మసాయి మాకు అనుగ్రించి మీరు మాతో మాట్లాడండి రానబెట్టి త్వరగా నడిపించి ప్రతి ఆటంకలను కొట్టివేసి ఈ మీటింగ్ అంతట్లో ప్రవ మీరే ఆధిపత్యం నడిపించి మీ ఆత్మధర్మం నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టాం తండ్రి ఐ మీన్ హలూయ హై గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాము దేవుడు మనకి చేసిన వాగ్దానం కాబట్టి ఐగుద్ దేశం నుంచి ఇస్రాల్ ప్రజలతో ఎలాంటి వాగ్దానం చేసిండు ఎలాంటి నిబంధన చేసిండు కాబట్టి ఈ చివరి కాలం మనం కూడా ఆయన నిబంధనలో ఉండాలా అనే విషయం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ప్రతి దినం ప్రతి అడుగడుగున మన ప్రభు మనతో పాటు ఉన్నాడు మనకు సహకారీ ఉన్నాడు ప్రతి దశలో ఆయన అనే సహాయకులుగా ఉన్నాడు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు అనేక కార్యాల నుంచి ఆయన నడిపిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన నడిపించే దేవుడు కాబట్టి ఎందుకు ఆ రీతిగా ప్రభు భయపడుకూడి అని ఎందుకు అన్నాడు అన్నప్పుడు హర్గ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ ప్రజల్లో దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు ఎంతోమంది ఎన్నో ఆటంకాలు పెట్టినారు ఎంతోమంది ఎన్నో ఎన్నో చేసినారు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి అయినా వాళ్ళు ఆ మందిరాన్ని కట్టడం పూనుకున్నారు కాబట్టి ఆత్మీయ దశలో అర్థం చేసుకున్నప్పుడు దేవుని మందిరం అంటే పాత నిబంధన కాలంలో ఉండే కాబట్టి కృత నిబంధనకు వచ్చే వరకి మన ప్రభు మరణం ద్వారా అది అది సంపూర్తిగా ఆయన శరీరమే మందిరంగా ఆయన దేవాలయంగా మారినట్టు మనం చూస్తాం కాబట్టి మనమే ఆ మందిరం అనేది ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు మనమే ఆ మందిరం కాబట్టి ఆ మందిరం కట్టే ప్రయాసంలో మనం భయపడడానికి వీలదు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలాగా కట్టబడాల రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆయన మందిరమే కాబట్టి పాతవి గతించని సమస్తం క్రొత్తగాను ప్రతిదీ దేవుని కలిగింది కాబట్టి అసలైన మందిరము మనమే అనేది మనం అర్థం చేసుకోవాలి ఏసుప్రమే మందిరం కాబట్టి ఆయన బిడ్డల మనం కూడా ఆయన మందిరానికే సాదృష్యం కాబట్టి ఎందుకు ప్రభు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అగ్గై గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చినంలో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని కాబట్టి ఆయన ఎలాంటి నిబంధన చేసిండు ఐగుప్తు దేశాల నుంచి నుండి వచ్చినప్పుడు అప్పుడు అంటే బయటికి తీసుకొచ్చిండు తర్వాత ఆ సీనా పర్వతం మీద మూషకు ధర్మశాస్త్రం ఇవ్వడం తర్వాత వాళ్ళు ఆ పది ఆజ్ఞలు వాళ్ళు ఇవ్వడం అన్నీ జరిగినాయి కాబట్టి అది అంత ఒక నిబంధన అన్నట్టు కాబట్టి కొత్త నిబంధనకు వచ్చేవారికి ఆ నిబంధనే ఆత్మీయంగా వాళ్ళ హృదయంలో నా ధర్మ రాస్తాను రాస్తానని చెప్పి మన ప్రభు హెబిల్ రాసిన పత్రికలో మన విషయం చూస్తాం మనం కాబట్టి రాతి పలకల మీద రాసిచ్చిన దేవుడు ఆ రోజు కాబట్టి ఈ రోజు మన హృదయం అనే పలకల మీద ఆయన వాక్యం రాయబడుతుంది కాబట్టి ఆ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ నిబంధన ఐగుతులో దేశిన నిబంధన అంటేది ప్రభు కాబట్టి ఆ నిబంధన లోకి అనేకులు రావాలా తర్వాత మనం ఆ నిబంధనలు ఉండాలా అనేకులకు ఆ నిబంధనలు నడిపించాలంటే రక్షణ ప్రణాళిక ప్రతి హృదయంలో దేవుని వాక్యం రాయాల మనం ప్రతి హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడాలా కాబట్టి నింపబడాలంటే మనం ఏం చేయాలా ఆయన వాక్యం ప్రకటించాలా కాబట్టి అందుకే ప్రభు చెప్తుండండి ఇక్కడ నేను మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి అక్కడ అయితే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడుకొడి అలలుయ్య కాబట్టి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే మన వాళ్ళు ఎక్కడ పోయినా ఏ పని చేసినా కానీ ప్రతి దాంట్లో ఆయన ఉన్నాడు ఆయన ఆత్మ వాళ్ళ నిండి నడిపిస్తూ ఉన్నాడు ప్రవక్తుల ఉండి నడిపించండు కాబట్టి కొత్త మంది అపో ఉన్నాడు కాబట్టి ప్రతి దశలో ఈరోజు కూడా ఆయన ఆత్మనే నడిపిస్తూ ఉన్నాడు ఆ ఇదిగా కాబట్టి ఆయన ఆత్మ అన్నప్పుడు ఆయన ఆత్మ దేవుడు కాబట్టి ఆ ఆత్మ మనకు దేవుడు ఎందుకు ఇచ్చినంటే మన హృదయంలో ఉండి ఆయన నడిపించడానికే కాబట్టి ఆయన యొక్క పరిశుధాత్మ అభిషేకం మనలో ఉంటే మనకి ఎలాంటి భయం ఉండదు అందుకన్నాడు నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు భయపడగలనట్టు అంటే ఆత్మరూపిగా ఆయన నడిపించండు కాబట్టి ఇప్పుడు ఆత్మ ఆయన దేవుడు మన హృదయంలో ఉండి ఇప్పుడు మనం నడిపిస్తున్నాడు అంటే పాతవి గతించని సమస్తం కృతవైనని కానీ ఆయన వాక్యం ఎప్పుడు కూడా మారదు కాబట్టి ఆత్మీయ దశలోది ఎట్లా అర్థం చేసుకోవాలా ఎందుకు ప్రభు అరీతిగా మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకు భయపడద్దు అనప్పండి ఇది భయంకరమైన శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో నేను మీతో పాటు ఉన్నాను మీకు సహకారీ నేను ఉన్నాను కాబట్టి నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీలో ఉంది కనుక మీరు భయపడొద్దు అని మన ప్రభు చెప్తున్నాడు అలా కాబట్టి ఎందుకు ఆ రీతిగా మన ప్రభు మనం చెప్తున్నప్పుడు కాబట్టి మనం ఎందుకంటే మనం పోయే ప్రతి దాంట్లో ఆయన నిబంధనలు అనేకులు ఆయన చంతుమని నడిపించాలంటే మనం ఏం చేయాలా అనేక ప్రాంతాల్లోకి అనేక చోట్ల వెళ్ళి ఆయన స్వార్థ మనం ఎందుకంటే ఆయన రాకడ బహు త్వరగా ఉంది కదా చాలా దగ్గరకు ఉంది దేవుని రాకడా కాబట్టి ఆయన రాకట్లో ఉన్న మనము ఏం చేయాలంటే అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటించాలా తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ప్రయాసం ఉండాలా మెయిన్ థింగ్ ఏంటంటే ప్రయాసం మొదటిది ఏంటంటే విశ్వాసం విశ్వాసంతోనే ప్రయాస అది ఆ రీతిగా కార్యం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడ సరే మనం ఎక్కడ ప్రార్థన చేసినా ఎక్కడ పోయినా ఆయన నామంలో మనకి అన్ని దోశల్లో దేవుడు మనకి విజయం అనుకరిస్తూ ఉన్నాడు ఎన్ని దాంట్లో ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ ప్రభు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుండడు ప్రతి ప్రతి ఒక్క విషయంలో కాబట్టి అందుకే మనము ప్రతి దశలో మనం ప్రయాసపడాల అందుకే మొదటి కొరిందలు వచ్చిన పత్రిక పదిహేనో అధ్యయం యాభై ఎనిమిదో వచ్చినంలో నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి కాబట్టి మన ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదంట తెలుసుకోవాలంట మనం అంటే మనం ఎంతగా దేనికోసం మనం ప్రయాసపడుతున్నాయి లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడుతున్నమా లేకుంటే ఈ లోకపు విధానాల కోసం మనం ప్రయాసపడుతున్నమా కాబట్టి ఇక్కడ ప్రయాసపడే వాళ్ళు ప్రభు కొరకే ప్రయాసపడాలా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా ఏం చేసినా కానీ అది వ్యర్థమైపోతుంది అది పొందుకుంటారు కానీ అసలైన ప్రయాసము ఆయన కొరకు మనం ప్రయాసపడాలా ఆయన కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నాం ఆయన బిడలు ఆయన రక్తం గాచిండి ప్రతి కొరకు ఆయన రక్తాన్ని కాచిండే సిరువులు కాబట్టి ఆయన రక్తంలోరు అందరూ పాప క్షమాపణ పొందాలా ప్రతి ఒక్క రక్షణ పొందాలా అందుకు మనం ప్రయాసపడతాం కాబట్టి ఆయన ఎక్కడ నడిపిస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ రీతిగా ప్రయాస పడాల మనం ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాల కాబట్టి సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమనుడు పౌలు కాబట్టి ఈ లోకస్తులు సువార్థ ప్రకటిస్తే మాకి నాకు పౌలు అంటాడు ప్రకటిస్తే నాకు ఏంది లాభం అంటే ఉచితంగా ప్రకటించడమే నాకు జీతం అన్నాడు కాబట్టి మనం అందుకే ఎక్కడ ఉచితంగానే సువార్థ ప్రకటిస్తాం ఎందుకు మనం ఉచితంగానే ఆయన మనం పొందుకున్నాం కాబట్టి అందుకు మనం ప్రయాసపడుతున్నాం ఆయన సెలవు మరణాన్ని సకల జన్లుకు ప్రకటించాలా ఆయన నామము ఎరగని చోట్ల మనం వాక్యను ప్రకటించాలా అందుకు మనం ప్రయాస పడుతూ ఉంటాం ఆ ప్రయాసాలు మనం విశ్వాసంతో మనం పోవాలా ప్రతిదీ నిష్ఫలం కాదు అని విశ్వాసంతో మనం పోతాం కదా విశ్వసించేవాడు కలవర కాబట్టి ఎప్పుడు కూడా మన కలవరం ఉండదు ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ కలవరం రాదు ఎందుకంటే అపోస్తులు కూడా కలవరము భయమున్న మధ్యలోనే దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించినారు అనేకులకి ఆయన వాక్యాన్ని రాజు లేదు కూడా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు మన ప్రభు గురించి కాబట్టి ఈ యువ సమాప్తులు ఉంటున్న మనము వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు ఎన్ని టైం ఉంటే మనం కూడా అనేక చోట్ల ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలా అందుకు మనం ప్రయాసపడాలా ఈ లోకంలో ఎంత ప్రయాసమైన కానీ వ్యర్థమే కాబట్టి అందుకే పౌలు నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు ఈ ప్రయాసం ఎవరి ఉండాలంటే ప్రభునందు ఉండాలంట అంటే ప్రభునంది ఉండకపోతే ఉంటేనే వ్యర్థం కాదు ఆయన ప్రభునంది లేకుంటే ఎంత ప్రయాసపడినా కానీ ఆయనను పక్క పెట్టి మనం ఏం చేయలేం కదా కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన తలంపులకి మనం చోటిస్తామో అప్పుడు ఆయన ఆయన మన ఆయన కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం ఆయన ఆత్మనే మనం లీడ్ చేస్తూ ఉంటాడు అందుకే హోలీ స్పిరిట్ అనంటే చాలా ముఖ్యం పరిశుధాత్మ నడిపింపు లేకపోతే ఆ థాట్స్ మనకు రావు అలాంటి ప్రయాసం పడాలన్న తపన కూడా మనకు ఉండదు ఎంత కష్టం ఉన్న పరిస్థితులు ఉన్నా కానీ ఎంత భారంతో కూడిన కానీ అన్నిటిని సహిస్తాం అన్నిటిని మనం భరి ఎందుకు మనం ప్రభు మన ప్రయాసం వ్యర్థం కావద్దని కాబట్టి మనం వ్యర్థం కావద్దు ఒక్క గొరె కోసం ఆయన అంతగా పరిగెత్తుండే కాబట్టి మనం కూడా అలాంటి ప్రయాసం మనకు ఉండాలా మేపటం అంటే పేతున్నటువంటి ప్రేతులు నిజంగా నేను ప్రేమిస్తే నా గొరెలు గాయమనడు తర్వాత గొర్రెని మేపమనడు చూడండి రెండు రోజు ఇచ్చిండి అక్కడ ఒకటి కాయాలా తర్వాత మేపాల కాసేవాడు కాస్తే సరిపోతుందా వాటిని మేపటం కూడా అంటే వాటిని పోషించాలి కదా సంగము కాపరి అన్నవాడు సేవకుడు అన్నవాడు ఏం చేయాల సంఘాన్ని అది ఉల్టా జరుగుతుంది సంఘస్థులే పాష్ణ్ణి పోషించాలని మరి ఏ రీతిగా ఉందో కాబట్టి మనం ఆయన ప్రేమిస్తే ఆయన గొర్రెలు మనకు కాయాలా ఎక్కడ ఉన్నా ఇప్పుడు చెదిరిపోయినాయి ఎక్కడెక్కడ ఉన్న కొండ కొండలో తిరుగుతుంది ఎక్కడెక్కడ ఎందుకంటే కాపురి లేడు వాటికి సరైన కాపురి లేడు కాబట్టి దేవుడు అందుకు మనకు ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో మనం పెట్టాడు కాబట్టి ఆయన కాపరి ప్రధాన కాపురి అయిన మనల్ని కూడా కాపర్లాగా పెట్టిండు కాబట్టి మనం ఏం ఆయనను ప్రేమిస్తే ఆయన గొర్రెలు గాయాలా ఆయన గొర్రెలు మేపాల పచ్చి గదల చోట్ల మంచి ఆహారం ఆ గొర్రెలకు ఇవ్వాలా అది ప్రకృతి సమయం ఇవ్వాలా ఆత్మీయం కూడా ఇవ్వాలా అన్నిటి రకాలుగా మనం చేయాలా కాబట్టి మనం పోషించాల వాటిని అంటే గొర్రెలకు మంచి ఆహారం దేవుని వాక్యం సత్యమైన ఆయన వాక్యాన్ని మనం ప్రకటించి ఆయన చెంత నడిపించాలా అందుకు మనం ప్రయాసపడాలా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా వ్యర్థమే అందుకే పావులు అంటున్నాడు ప్రయా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యబుద్ధి నందు ఎల్ల ఎప్పటికీ ఆసక్తులు ఉండడు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన స్థిరత్వం ఉండాలా కాబట్టి స్థిరంగా ఉండాలా మనం పత్తి దశలో కాబట్టి మనుషులు క్రైస్తవ జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు ఎటు గాలి గుడితే అటు ఉంటారు కదా సముద్రం అలలు పొంగుతుంటే అది చెంచల మనసు కదా కాబట్టి మన ప్రభు చెంచల మనసు కలవడం కాదు మనం అట్లా నువ్వు స్థిరంగా ఉండాలా నీ నువ్వు ఏ రీతిగా నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్నావో చివరి వరకు నీ ప్రయాసంలో ఆ రీతిగా నువ్వు నిబంధన చేసుకోవాలా నువ్వు నిబంధన నీకు ప్రయాసం లేదన్నట్టు కాబట్టి అందుకు దేవుడు అంటున్నాడు నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక ఐగిత్తులను మేము చేసిన నిబంధన చేసినా కదా ఆ నిబంధనలు మీరు ఉండాలా అందుకు నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడొద్దు అని కాబట్టి ఎందుకు మనం ఆ రీతిగా ఉండాలంటే మన స్థిరత్వం ఉండాలా మనలో స్థిరం ఉండాలా స్థిర మనసు మనం ఎందుకంటే మన మనసు పరి పోతూ ఉంటుంది కొంచసేపు ఒకలాగా ఉంటుంది కొంచసేపు ఇంకొకలాగా ఉంటుంది అంటే నీకు స్థిరత్వం లేదన్నట్టు కదా మరి అలాంటి అలా అలా స్థిరత్వం లేకపోతే నువ్వు ఆయన కొరకు ఎంత ప్రాయసపడుతున్నావు ఏం ప్రాయసపడుతు నువ్వు దేని కొరకు ప్రాయసపడతావు కాబట్టి ప్రభు చెప్తుండే ఇక్కడ స్థిరలను కదలిని వారును నువ్వు కదలొద్దు నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు కదలువు కాబట్టి నువ్వు స్థిరంగా లేకపోతే నువ్వు కదులుతూ ఉంటావు ఎటు గదులు కదులుతూ ఉంటావు ఎటు గాలి కూడా తడిపోతుంది అంటే మన మనసు స్థిరంగా ఉండదన్నట్టు అందుకు మనం ఆయన మనసు కలిగి ఉండాల ఆయన మనసు మన కలిగి మన మనం స్థిరంగా ఉంటాం కాబట్టి స్థిరలను కదలిని వారును మన కదలొద్దు షేక్ కావద్దు అనే విషయం ప్రభు కార్యాభి అంటే ఆయన చేసే కార్యాలు అంటే ఆయన పనిలో ఇంగ్లీష్ బైబుల్ చాలా బాగుంది ప్రభు పనిలో నిమగ్నమై ఉండాలంట చూడండి నిమగ్నం అంటే ఎప్పుడు ఆయన పనిలో నిమగ్నమై ఉండాలంట ప్రతి దశలో ప్రార్థనలు కానీ ప్రతి దశలో నిమగ్నమై ఉండాలంట చూడండి కార్య ఎప్పటికీ ఆసక్తి లేప్పటి వరకు అంటే ఆయన తిరిగి వచ్చేంత వరకు లేక మన కాలం ముగించేంత వరకు ఆసక్తి కలిగి ఉండాలా ఎందుకు మనం ఆసక్తి కలిగి ఉండాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మన మనం అంతగా ప్రయాసపడుతున్నాం అంటే నీ సొంత శక్తి కాదు అది నీ సొంత శక్తి కానే కాదు కాబట్టి అందుకే పభు ప్రభు అంటాడు పరశుదాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి ఎదురనంటు ఫస్ట్ ఫంక్షన్ హోలీ స్పిరిట్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే శక్తి ఇస్తాడు ఫస్ట్ మనకి ఎందుకు శక్తి ఇవ్వాలంటే నువ్వు సత్యాన్ని ప్రకటించాలంటే నువ్వు నిలబడాలంటే నీకు శక్తి కావాలా అప్పుడు పరశుదాత్మ మీను సర్వసత్యులకు నడిపిస్తున్నాడు అంతే నేను నువ్వు నిలబడితే ఆయన నేను సత్యంలో సర్వసత్యలు నేను తీసుకొని పోతాడు కాబట్టి నువ్వు నిలబడతలేవు అంటే ఈరోజు క్రైస్తవ జీవితము ప్రభు కొరికి నిలబడతలేదు అది పడిపోయింది పడిపోయిన గుడారమలాగా లాగా అయిపోయింది అది మరి ఎవరు దీనికి దాన్ని కట్టాలంటే ఒక తరం దేవుడు లేపుతున్నాడు ఆ తరంలో నువ్వు నేను ఉండాలా అలా కాబట్టి మనము పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఆయన శక్తి పొందుకుంటాము తర్వాత సత్యంలోకి మనం పోతామంటాం ఎందుకు పోవాలంటే చూడండి ఇక్కడ అందుకే కొలిసి పత్రికలో ఆ రీతికి ఉంటేనే మనం ప్రయత్సపడతామంటా చూడండి కొలిసెన్స్ వన్ చాప్టర్ ట్వంటీ నైన్ వరల్డ్ నాలో బలముగా కార్యశుద్ధి కలగజేయు అంటే కార్యశుద్ధి కలగ అంటే ఆయన పనిచేసే దాంట్లో నాలో బలముగా ఆయన పనిచేయాలంటే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను హలలీయ చూడండి మనం ఇంతగా ప్రయాసపడాలంటే ఆయన భారము తేలికే కానీ ఆయన భారము తేలిక కానీ ఈ లోకస్తుల భారం మోస్తే ఈ లోకాతీతమైన భారం మోస్తే నీకు కష్టంగానే ఉంటుంది నీకు అందుకు మనుషులు జారిపోతూ ఉంటున్నట్టు అందుకు ఇక్కడ ఏం చెప్తున్నంటే అందు నిమిత్తం నాలో బలముగా అంటే ఆయనలో ఎంతో బలముందంట ఎంతో బలం ఆయనకి ఆయన ఎంతో బలంగా ఉందంట కాబట్టి ఎందుకు పౌలు ఈ మాట చెప్తున్నంటే చూడండి నా నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస కాబట్టి మనం పోరాడాలా తర్వాత పోరాటం చేస్తే కాదు ప్రయాసం కూడా ఉండాలా ఆ పోరాటము ప్రయాసంతో కూడిందయ్యి ఉండాలా ఒట్తో పోరాటం చేస్తే కాదది ఒట్టిగా చేస్తే కాదది నువ్వు ప్రయాస పడితే ఎందుకంటే నీకు శక్తి చదివరు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాస అంటే దేవుని ఆత్మ నీకు సాయం చేస్తూ ఉంటాడు అందుకు మన ప్రభు నేను మీతో సహకారి ఉన్నాను అంటాడు యుగ సమాప్తి నేను మీతో ఉన్నానని అంటాడు కాబట్టి మన చేసే పత్తి సేవలో కూడా ప్రభు మనతో పాటు ఉన్నాడు ఆయనలో కూడా ఒక పాలు మనలో నువ్వు ఒక్కడే చేస్తలేవు అందుకు పావు లేదో అర్థం చేసుకొని ఆయన క్రియాశక్తిని బట్టి అన్నాడు అంటే దేవుని క్రియాశక్తి అంటే పర్శుదాత్మ శక్తి ఆయన శక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నా ఆయన శక్తి లేకుంటే నేను ఏ రీతిగానూ ప్రయాసపడలేను ఎంత ప్రయాసపడినా వేస్ట్ అది కాబట్టి ఆయన ప్రయా ఆయన శక్తి మనకు అవసరం ఎందుకు అందుకు మనం ఆయన మీద ఆధారపడాలా నీ సొంత తలంపులు సొంత జ్ఞానం మీద ఆధారపడితే అది పనికిరాదు అది గాలిని పట్టుకున్నట్టే ఉన్నట్టు ఉంటుంది ప్రయాసం గాలిని పట్టుకుంటాడా పట్టుకోలేడు కాబట్టి అట్లా ఉండద్దు మన ప్రయాసం ఆయన క్రియాశక్తిని బట్టి అంటే ఆయన నీలో క్రియ చేయాలా దేవుని ఆత్మ నీలో ఉండాలా ఆ క్రియ ప్రకారంగా నువ్వు పోరాడుచు ప్రయాసపడాలా ఎందుకు అంతగా ప్రయాసపడాలా బ్రదర్ ఏపీసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యయం పద్నాలుగు వచ్చినంలో దేవుని మహిమకు కీర్తి కలుగొట్టకాయి చూడండి ఆయన మహి ఆయన దేవుని మహిమకు కీర్తి కలుగొట్టకాయి ఆయన సంపాదించిన కొనిన లేక సొత్తైన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాధ్యముగాను సంచకరుగా ఉన్నాడు హలలుయ చూడండి ఎందుకు ప్రయాసపడాలంటే ఆయన నామము ఈ దేవుని మహిమకు కీర్తి కలగాల అంటే ఆయనకు మహిమ రావాల ఆయన నామము అనేకులలో ప్రకటించబడాలా తర్వాత ఆయన సంపాదించుకున్న ప్రజలున్నారు ఆయన రక్తం పెట్టు కొనుక్కున్న ప్రజలు ఉన్నారు ఈ లోకంలో కదా కాబట్టి వాళ్ళ కోసము ప్రయాసపడాలా ఎందుకు దేవుడు మనకు పరసాత్మ అభిషేకం ఇచ్చిందంటే సత్యంలో నడిపడానికి ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని త్యాగం చేసి అది సత్యం ఆ సత్యాన్ని తన ప్రజలకే ఆయన ఆయన మరణాన్ని స్వీకరించి ఆయన సొంత రక్షగా స్వీకరించిన పత్ ఆయన సొత్తుగా ఉన్నారు కానీ ఇంకా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసము ఏం చేయంటే వాళ్ళకి సత్యను ప్రకటించడానికి దేవుని ఆత్మని మనకు సంచకరువుగా ఉన్నాడు అంటే మనకు హామీగా ఉన్నాడు ఆయన ఆయన మనతో పాటు ఆయన ఆత్మ రూపీ దేవుడు కాబట్టి మన హృదయంలో ఉండి ఆయన క్రియ చేస్తూ ఉన్నాడు నీ ద్వారా కాబట్టి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలగాలంట ప్రతి ఒక్కరు విమోచింపబడాలి కదా రక్షణ పొందిన వాళ్ళే విమోచించబడితే సరిపోతుందా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన ప్రజలే కదా అంత ఆయన బిడ్డలే ఒక్కడు కూడా నచించుకోవడానికి ఇష్టం లేదు అందరి కోసం తన రక్తాన్ని కాచిన వాళ్ళు కలవరిశీలను మన ప్రభు కాబట్టి ఆయన రక్తము ఆయన శరువు అని ఒమ్ము కావద్దు కాబట్టి మనము అంత అందుకు ప్రయాసపడాలా నా దేవుడు నా కొరకు మరణించిన నన్ను పాపం నుంచి నన్ను బయట తీసుకొచ్చి నాకు నిత్యజ్యం ఇచ్చిన నా దేవుడు నా ప్రభు ఈయనే నిజమైన దేవుడు అని నువ్వు కొరకు పోరాటం చేయాలా ప్రయాసపడి ఆయన సత్యాన్ని మనుషులకు తీసుకుని పోవాలా ఆయన నామ చోట్ల మనం ప్రయాసపడాలా ఆయన సువార్త ప్రకటించకు అందుకు ఈ ఆత్మ మనకు మన ఈ ఆత్మ మన శ్వాసం మనకు సంచ కరువుగా ఉన్నాడు అంటే శ్వాసం అంటే దేవుని బిడలే కదా శ్వాసం అంటే ఆస్తి కదా అంటే దేవుని బిడ్డలే కదా ఆస్తి అంటే మనం ఆయన సొత్తు కదా కాబట్టి అందుకు సంచ హామీగా ఉండడంట ఆయన ఎందుకు ఆ సొత్తుని నడిపడానికి సత్యంలో విమోచన కలిగి అందుకు పౌలు ఎంతగానో ప్రయాసపడి ఆయన కదా ఆయన దర్శనం చూసిండు చివరి వరకు ఆయన ఆగి ఆయన పడిపోలే శిశువులన్న కొంతమంది పడిపోయినారు కానీ ఆయన ఆ దర్శనం చూసిన ఆయన దర్శనం చూసిండు చివరి వరకు ప్రభు కొరకు నిలబడిండు నువ్వు నేను ఆ రీతి నిలబడగలమా ఒక దశలో మనం పడిపోతూ ఉంటాం మళ్ళీ లేస్తుంటూ పడిపోతూ ఉంటాం అట్లా కాదు విధానం గతం గతించిపోయింది కాలం ఇక్కడి నుంచి మనం పడిపోయి వీలేదు మనం స్థిరంగా ఉండాలా ప్రభు కార్య స్థిరంగా ఉండాలా కదలొద్దు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలా ఆయన పనిలో అలాంటి ప్రయాసం మనం పడితేనే ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించగలం ఆయన కొరకు మనం సాక్ష్యం ఇవ్వగలం పౌలు ఎంతగానో తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు కదా అందుకు ఆ ఆక ఆ యొక్క ఫేస్ తోనే ఒక రాజు దగ్గర ఆయన నిలబడి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఈరోజు నువ్వు నేను మనం ఆ రీతిగానే ఉండాలి కదా అపుస్తుల కార్యం ఇరవై ఆరోగ్యం పద్దెనిమిది వచ్చినప్పుడు వారు చీకట్లో నుండి వెలుగులోనికి కాబట్టి వారంతా ఎవరి గురించి మాట్లాడుతున్నా అక్కడ వారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనిల గురించి మాట్లాడుతున్నా దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు వారు అందరూ ఆయన సొత్తి ఈ సృష్టి అంతా అయిందే కదా కాబట్టి వారు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలా కాబట్టి ఈ లోకమంతా చీకట్లో ఉంది కటిక చీకట్లో మనుషులు కమ్ముకుంది అంత గుడ్డితనంలో ఉన్నారు కానీ వాడు సైతం అధికారంలో ఉన్న వాళ్ళంతా వాడి బంధకాలు ఉన్న వాళ్ళంతా కాబట్టి వాళ్ళ వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి నువ్వు విడుదల కల్పించంటే నువ్వు ఎంతగా ప్రయాస్తపడాలి ఎంతగా నువ్వు పోరాటం చేయాలి వాటితో యుద్ధం చేయాలి నువ్వు అంత ఈజీగా వాడి గమనిని మనం స్వాధీనం చేసుకుంటామా శత్రు గమని స్వాధీనం చేసుకోవాలంటే ఎంత యుద్ధం చేయాలా ఎంత ప్రయాస్తపడాలా ఒక రాజ్యాన్ని కొట్టి దాన్ని స్వాధీనం పరచుకోవాలంటే ఎంతగా శ్రమించాలా కాబట్టి మనం అలాంటి ప్రయాస పడుతున్నామా మనం ఈ లోకంలో కాబట్టి మనం ప్రయాస పడాలి ఇక్కడి నుంచి ఎందుకంటే ఆయన రాకడ త్వరగా ఉంది చాలా దగ్గర ఉంది దేవుని రాకడా కాబట్టి పౌళ్ళు చెప్తున్నాడు అక్కడ వారి చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందరి విశ్వాసమును చేత పాపక్షమాపణ నిమిత్తం చూడండి అంధకారం వాడు పవర్ నుంచి వాడు వాడి వాడి కంటోలో ఉంది వాడి హ్యాండ్వోర్లో ఉంది వాళ్ళంతా కాబట్టి వాడి పవర్ అంటే దేవుడు మనకి ఇచ్చిన కదా పరశుదాత్మ శక్తి కాబట్టి మన శక్తి ముందు ఆయన శక్తి ముందు వాడి శక్తి నిలబడలే కాబట్టి ఎంత పవర్ఫుల్ అభిషేకం మనకి ఇచ్చినప్పుడు వాడి రాజ్యాన్ని మనం ఓడగొట్టాలన్నట్టు కాబట్టి నా అందరు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారి స్వాస్థ్యమును పొందినట్లు చూడండి అందరూ పాప క్షమాపణ పొందాలా ఆయన విశ్వాసం పెట్టాలా ఆ చీకటి వెలుగులోకి రావాలా వాళ్ళు పాశ పరిశుద్ధ పరచబడిన వారి స్వాస్థ్యములు ప్రతి ఒక్కరూ ఆయన స్వాస్థ్యముగా మారాలా అందరూ ఆయన ఆ పరలోక రాజ్యంలో ఉండాలా చూడండి పొందినట్లు వారి కన్నులను తెరచటకాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ కన్నులు ఎట్లున్నాయి మూసుకుపోయినాయి అన్నిలో ఎందుకు వాళ్ళు విగ్రహ తన గుడ్డితనం చేస్తారంటే వాళ్ళ కన్నులు మూయబడ్డాయి యుగ దేవత వాళ్ళకి గుడితనం కలి మరి వాళ్ళ కన్నులు ఎవరు తెరవాలా నువ్వు నేనే తెరవాలా నువ్వు నేను తెరవాలంటే మనం అంతగా ప్రయాస పడాలా స్థిరంగా ఉండాలా కథలొద్దు స్థిరంగా నువ్వు ఏ రీతిగా నువ్వు తీర్మానించుకున్నావు మొదట నువ్వు నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన చివరి వరకు అట్లనే ఉండాలా దాని మధ్య మధ్యలో మనం పోగొట్టుకోవద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో చూడండి వారి కన్నులు తెరుస్తు నేని నిన్ను వారి ఎద్దకు పంపిదని అని చెప్పాను కాబట్టి మనల్ని పంపిస్తుండ అందుకే మనం అడగాల పౌని పంపించి నాకు ఆ రీతిగా దర్శనం ప్రకారంగా ఆయన స్వరం ద్వారా ఆయన ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడేవాడు ఆయనతోటి ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడినా ఈ వాక్యంతో ఆయన మనతో మాట్లాడుతున్నా లేదా నీకు స్వరమే కావాలనా ఈ వాక్యం ఆయన స్వరం కాదా కాబట్టి మనం ఆ రీతికి వెళ్ళాలా అనేక ప్రాంతాల్లో ఎంతో మంది ప్రజలు నశించిపోతుంది లోకంలో వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ ఆత్మ నేతలు వాళ్ళ గుడితనం నుంచి బయటకు తీసుకొని రావాలా కాబట్టి ఆ ప్రయాసంలో పోతున్నప్పుడు మన విశ్వాసం ఉండాలా ఆ రీతి విశ్వాసం ఉండాలా కాబట్టి విశ్వాసం లేకుంటే భయపడతారు కదా దేవుడు నన్ను కాపాడగలడు ఈ అన్య జనుల నన్ను కాపాడగలడు అనే ఎన్ని శ్రమ వచ్చినా ఎంత ఉపద్రవం వచ్చినా సరే పౌలు కాపాడినా దేవుడు ఆయన మరణించే టైంకి దగ్గర పడినప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రవచనం వస్తే ఎరుసలం వెళ్తే నువ్వు చనిపోతావు నువ్వు బంధింపబడతావు అయినా కానీ ఆయన దాని ఏం చేసిండు నిర్లక్ష్యం చేసి క్రీస్తు స్వార్థ నిమిత్తం నేను ఏమైపోయినా పర్లేదు ఆయన నా మమ్మట్టుకు ప్రకటించబడాలా నా దేవుని సంకల్పం అంతా నేను ప్రకటించాలా నీకు కానీ తీర్మానించుకోండు ఈరోజు మన తీర్మానం అట్లా ఉండాలా కాబట్టి ఆ తీర్మానంలో మన అంత విశ్వాసం అంత ఫేతులకు మనం పోవాలంటే నీకు అలాంటి విశ్వాసం ఉందా కాబట్టి అందుకే ప్రభు అంటాడు మనుషు కుమారుడు తిరిగి విశ్వాసం కనుగొనిన అనుమానమే కదా కాబట్టి అనేకులు విశ్వాసం పోతుంది భయపడతారు మనుషులు కాబట్టి మనం భయపడడానికి వీలేదు అందుకే అపోస్తులు అంటారు లూకాసు వార్త పదిహేడో అధ్యయం ఐదో వచ్చినంలో మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా అంటే వాళ్ళకు ఆ విశ్వాసం జరిపోలే ఈరోజు నీకు విశ్వాసం జరిపోతుందా నీ ఫేత్ ఆ రీతిగా ఉందా నువ్వు పరీక్షించుకోవాలి కదా మనం పరీక్షించుకోవాలి ఈరోజు అలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉందంటే ప్రవణుడు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ తీసి అక్కడ పడమంటే పడిపోతున్నాడు చూడండి ఆగింజంత విశ్వాసం ఉంటే చూడండి ఆవగించ కూర చాలా చిన్నది కదా విత్తనం ఆ విత్తనం వేస్తే పెద్ద చెట్టులాగా అయితే పక్షులు వచ్చి ఆకాశ పక్షులు అంటే పిస్కలు వచ్చి ఆ చెట్టు మీద నిలబడతాయి మీరు చూసిండో లేదో ఆవగించ చెట్టు చూడండి అంత పెద్దది అయిపోతుంది అంటే దాని అర్థమైంది నీకు చి నీకున్న విశ్వాసము అంత పెద్దది కావాలా ఒక వృక్షంలాగా కావాలా ఆ వృక్షంలాగా అనేక ఆకాశ భక్షులు వచ్చి ఆ వృక్షం నిలబడి పండు తినాల ఆ పండు తినాల అంటే నీ విశ్వాసం అంత అభివృద్ధి పొందితేనే అనేక జీవితాలలో కార్యాలు జరుగుతాయి అంటే అనేకులు విశ్వాసంలోకి వస్తారు నీ ద్వారా అంటే ఆ చెట్టులాగా నువ్వు తయారు కావాలంటూ ఆ చిన్న ఎత్తున గొప్ప చెట్టు ఎంత కాగలిందంటే అంతగా నీ విశ్వాసం ఉంటేనే ఆయన కొరకు నువ్వు నిలబడగలవు ఎన్ని శ్రమస్లు వచ్చినా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని ఇరుకుల ఇబ్బందులు వచ్చినా సరే ను భయపడవు ను అనుమానించవు నాకు ఎందుకు వచ్చింది నాకు అందుకు వచ్చింది నువ్వు ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రతి శ్రమ ఆయన కొరకు మనం ప్రయాసపడాలా ఒక విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో నువ్వు శ్రమలు నువ్వు సొంతగా నువ్వు నీ లోకాతీతమైన శ్రమలు పొందుతున్నావా ఆయన కొరకు నువ్వు శ్రమ పొందుతున్నవా అదేది మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది ఈ లోకంలో మనుషులు లోకంలో శ్రమలు పొందుతుంటారు నాకు ఎందుకు శ్రమ కానీ నువ్వు ఆయనలో అది పనికిరంది నువ్వు ఆయన కోసం శ్రమ పొందితే ఆయన నామము నిమిత్తం నువ్వు శ్రమ పొందితే నీకు మహిమ ఆయనకు మహిమ వస్తుంది ఆయన నామానికి ఘనత వస్తుంది అలాంటి శ్రమలు మనం పొంద ఆయన నామము నిమిత్తం ప్రభు నిమిత్తం మన శ్రమలు పొందాలా కాబట్టి ప్రభు అంటుడు అక్కడ మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను అంటే డౌటే లేదన్నట్టు ఆ ఫేతులకు మనం పోవాలా అందుకు మన ఫేతులో మనం పోవాలా అందుకే మనం ఎక్కడ సరే మనము డౌట్ పడొద్దు విశ్వాసంతో మనం పోవాలా మన మనం మొదటి చూసిన వాక్యము నీ ప్రయాసం వ్యర్థం కాదు ఆ ఫేతులకు నువ్వు పోవాలా అందుకే సాధారణంగా చాలా మంది ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి ఒక దశలో మనం స్వార్థ ప్రకటించగలం ఒక దశలో వాళ్ళని మన ఏదైనా తీసిపోతే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మనల్ని స్వీకరిస్తూ ఉంటారు అంటే మనల్ని స్వీకరిస్తే ప్రభుపక్షంలో మనల్ని స్వీకరిస్తే వాళ్ళని స్వీకరించినట్టే మన ప్రభుని స్వీకరించినట్టే ఎంత తేటకం చూడని వాక్యం లోకస్వార్థ పదవి దేం పదహారు వచ్చినంలో మీ మాట వినువాడు నా మాట విను ను ఆయన గురించి నువ్వు చెప్పే ప్రతి మాట ఎవరి గురించి అయితే నువ్వు చెప్తున్నావు ఎవరికైతే నువ్వు స్వార్థ చెప్తున్నావో ఎక్కడ కనపడితే ఎక్కడ నువ్వు స్వార్థ చెప్తున్నావో వాడు చూడండి వాడు విను అంటే నీ మాట అంటే నువ్వు ఏ మాట చెప్తున్నావు ఏసు ప్రభు మాటలు చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా వాడు విన్నాడు కాబట్టి నీ మాట వినువాడు నా మాట విను అంటే నీ మాట ఆయన మాట కదా వింటాడు వాడు ఖచ్చితంగా వింటాడు కదా తర్వాత ఏముంది అక్కడ మిమ్మల్ని చేర్చుకొని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును ఎవరైతే వాటిని తునికరిస్తారో వాడు కూడా తునికరించిన అంటే నన్ను నిరాకారించేవాడు నన్ను పంపిన వాడు నిరాకరించిన నేను అంటే దాని అర్థం ఏంటంటే అందుకు మనం ప్రయాసపడతా ఉంటాం ఒక దశలో పోయినప్పుడు ప్రవ్వ వీళ్ళకి సువార్త చెప్పాలా ప్రవ్వ అట్లీస్ట్ మేము తీసుకున్న ఆ యొక్క వాళ్ళు తీసుకోవాలా ప్రవ్వ వాళ్ళు తీసుకుంటే మిమ్మల్ని స్వీకరించినట్టే ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా అప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుంది ఒక ఊర్లో మనం మేము పోయినాం లాస్ట్ టైం పోతే ఆ ఊర్లో ఎవరు కూడా మా దగ్గర మందులు తీసుకోలే మేము ఇచ్చింది ఏం తీసుకోలే నాకు చాలా బాధ అనిపించింది ప్రవ్వ ఒక్కవి ఒక్కనన్నా పంపించు ప్రవ్వా ఒక్కరని తీసుకోవాలా ప్రవ్వ నైనా ఈ ఊర్లకు ఏ రీతిగానే సరే ప్రభావ ఈ రూవార్థ చెప్పాలా ప్రభు అని ఆశ ఉండి నేను ప్రార్థన చేస్తున్నా ఒక్క ముసలాయన వచ్చి మందులు తీసుకుండు ఆయనకు ప్రార్థన చేసినాం అంటే మమ్మల్ని మేము ఇచ్చేదాన్ని స్వీకరించడా లేదా మేము చెప్పే మాటలు వినడా లేదా అంటే ప్రభులు అంగీకరించినట్టదా ఈ రీతికి మనం అర్థం చేసుకోవాలా అలా ఎందుకంటే మన ప్రయాసం వ్యర్థం కాదు తర్వాత చూడండి మనం మటుకు జాగ్రత్తగా ఉండాలి అందుకు మనము ఎక్కడికి వెళ్ళినా మనం జాగ్రత్తగా వెళ్ళిపోతూనే ఉండాల అందుకే ఏసి ప్రభు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడు దేవుని రాజను పాత్రలు కాదు మనం నాగల మీద చేయివేసినాం ఇప్పుడు ఇప్పుడు మన నాగల మీద చేయవేసినాం ఎవరి నాగలు వాడిదే ఎవరి పొలం వాడిదే నీ సేవ నీదే నా సేవ నాదే కాబట్టి నువ్వు నాగటి పైన చేసినావు నువ్వేం చేయాలా చూడండి దున్నుకుంటూ సాగిపోతూనే ఉండాలా చూడండి వషయ గ్రంథంలో నీతి పదోద్యం పైన వచ్చినంలో నీతి ఫలించినట్లు విత్తనం వేయడి నువ్వు విత్తనం వేసుకుంటూ పోతల ఎక్కడ వినూ నాగటి మీద చేయేసినా దుండుకుంటూ పోతూ విత్తనాలు వేసుకుంటూ పోతూనే ఉండాలా తర్వాత ఏం జరుగుతుంది అక్కడ నీతి అనుప నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి కాబట్టి పత్తి దశలో మనం ఆయన కోత అంటే ప్రేమ కదా ఆయననే ప్రేమే మనుడు దేవుడి ప్రేమ స్వరూపని వాక్యం చూస్తాం కాబట్టి ఆయన ప్రేమ అంటే ఆయన వాక్యమే కదా ఈశ్వ వాక్యము విత్తనంలాగా మనం వెయ్యాలా ప్రేమ అనే కంట పంట మనం కోస్తామని అంటే దేవుని ప్రేమలో అనేక ఆకర్షిప ఉన్నప్పుడు వాళ్ళు పంటలాగా మనకు దేవుడిస్తారంట అప్పుడు మనం కోతకు అంటే ఆయన ప్రేమను మనం ప్రకటించాలా లేదా ఆయన నీ కోసం నీ పాపముల కోసం చనిపోయినాయన ఆ కలవరిసిలో నీ యొక్క ఆయన రక్తాన్ని నీ కొరకు కాచినాడు నీ పాపములన్నీ ఆయన భరించినాడు అనేది ఆయన ప్రేమ నీ అంతగా ఆయన ప్రేమించిన నేను అని నువ్వు వాళ్ళకు ప్రకటిస్తే అప్పుడు వాళ్ళ ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు అప్పుడు మనం పంటకు ఇది ఎంతో ప్రయాసంతో కూడింది కదా కాబట్టి అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా ఒక వ్యక్తిని ప్రభు చంతలోకి నడిపించాలంటే ఎంతో ప్రయాసంతో గుడి అందుకు మనం ప్రయాసపడాలా నువ్వు కాదు ప్రయాసపడేది అర్థం చేసుకోవాలా ఆయన క్రియాశక్తిని బట్టి పౌలు పోరాడుచు ప్రయాసపడుతున్నాడు మనం కూడా ఆయన క్రియ లేనిది ఆయన శక్తి లేని మనం ఏం చేయలేం నువ్వు ఎంత ప్రయాసపడినా వేస్ట్ అని జీరో కాబట్టి ఆయన క్రియాశక్తి అంటే దేవుని ఆత్మశక్తి మనకు అవసరం కాబట్టి ఇంకేం చెప్తున్నా అక్కడ చూడండి నీతి ఫలించినట్లు విత్తనం వేయడి ప్రేమన పంట కోత మీరు కోయుడి యహోవా నువ్వు వెతుకుటకు ఇదే సమయము కాబట్టి ఇదే టైం ఆయన వెతుకుటకు ఇదే టైం ఆయన అడగాల ప్రవ్వ నేను ఏ రీతిగా వెళ్ళాలా అన్న నన్ను నడిపించు ప్రవ్వ నేను సిద్ధంగా ఉన్న క్షణం నన్ను అడగాలంట ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఆయన నీతి వర్షం కురిపిస్తాడు నువ్వెక్కడ అడుగు పెడితే ఆయన నీతి వర్షం కురిపిస్తాడు రక్షణవం ఆయన నీతి సత్యము అక్కడ కురుస్తుంది దేవుని కార్యము జరుగుతుంది అక్కడ ఎక్కడ నువ్వు అడుగుపెట్టినా సరే ఆయన ప్రత్యక్షం అంటే ఆయన సహకారై నీతో పాటు ఉన్నాడు ఆయన ఆత్మ నీలో ఉంది ఆయన ప్రత్యక్షమయ్యి మీద నీతి వర్షం కురిపిస్తాడంట అంటే దేవుని అభిషేకం పరుశుదాత్మ అభిషేకం కురిపిస్తాడు అంటే నీకు సత్యం నీలోంచి బయలుదేరుతుందంట అప్పుడు ఏమవుతుందంట ఇది ఎన్నడను దున్నని బీడు భూములను దున్నుడి అలూయ్య మనం దున్నాలా ఎన్నడు బీడు భూములు దున్నమనడు భూమిని దున్నమని చెప్పలే బీడు భూములంటే ఈ లోకం అంతా బీడు వారిపోయింది లోకం రాళ్ళు రప్పలతోని బీడు బారిపోయింది అది గచ్చ పదవులు బలి రాసే చెట్లు పిచ్చి చెట్లు మలిసిపోయి ఘోర మగాలు ఆ పొలంలో అది బీడు పొలం ఈ రోజు ఎంత భయంకరమైన పాపంలో మనుషులు జీవిస్తున్నారు మరి వాళ్ళ దున్న ఎవరు దున్నాలా వాళ్ళని ఎవరు దున్నాలా వాళ్ళని బీడు భూములు దున్ని ఏం ఇక ఎన్నడను దున్నని బీడు భూములను దున్నుడి ఇప్పుడు మనం దున్నాల అందుకు అనేక ప్రాంతాల దున్నబడిన ప్రాంతాలకు వెళ్ళి ఆ బీడు భూములు దున్నుతున్నాం అన్నిలకు సువార్త ప్రకటిస్తున్నాం ఎక్కడ దేవుడు మన నడిపిస్తే అక్కడ పోతున్నాం సాధారణమైన భూముల దున్నితే నీకు లాభం లేదు అది దున్నిన భూముల దున్ని నువ్వు వేస్ట్ అన్నట్టు కాబట్టి ఎన్నడు దున్నని బీడు భూమిలో దున్నమన్నాడు అంటే అది ఎప్పుడు కూడా దున్నబడలే అలాంటి ప్రాంతాలకు పోవాలా మనం అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మనం సువార్త ప్రకటించాలా ఆ బీడు భూములు దున్ని రాళ్ళు రప్పులను తీసేసి విత్తనం వేస్తే నీతని విత్తనం వేస్తే అది బహుగా ఫలిస్తుంది అందుకు దేవుడి మన సహకారి కదా ఆయన ఏం చెప్తున్నక్కడ మన ప్రభు ఏం చెప్తున్న అక్కడ చూడండి యహోవా ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షం కురిపిస్తాడంట అంటే రక్షణ సత్యం వర్షం అంటే పరిశుధాత్మ అభిషేకం మీద కురిపిస్తున్నప్పుడు అప్పుడు దేవుని అది దున్నబడతా అంటే ఆ భూమికి కావలసిన వర్షాన్ని దేవుడు ఇస్తాడంట చూడండి బీడు భూముల్లో నీళ్ళు ఉంటాయా ఉండవు కానీ ఆ నీళ్ళు అవసరమా లేదా ప్రకృతి అర్థం చేసుకోండి ఒక పైరు వేయాలంటే నీళ్లు కావాలా నువ్వు మాత్రాన లాభం లేదు నీరు అవసరం అంటే దేవుని ఆత్మ దేవుని సత్యం కూడా అవసరమే కదా కాబట్టి ఆ భూమి మొలకెత్తాలంటే విత్తనం నాటుకోవాలంటే వర్షం అవసరం కాబట్టి ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షం కురిపిస్తారంట చూడండి వర్షం అంటే సరిపోదా మరి నీతి ఎందుకు చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలా అంటే అవన్నీ దున్నబడిన భూములు అందరు రక్షణలకు వస్తారంట నీ మీద దేవుడు దేవుడు తన అభిషేకాన్ని కుమరిస్తే ఆయన సత్యాన్ని కుమరిస్తే అప్పుడు నువ్వు ఆ భూమి దున్ని నువ్వేం చేస్తావు అప్పుడు నువ్వు విత్తనం వేస్తే అది బహుగా ఫలిస్తా అప్పుడు ఆ పంటను కోసుకొని దేవుని సరి తీసుకొని మనం ప్రయాస మన ప్రయాసం ఎప్పుడు అర్థం కాదు చూడండి ఎవరు తెలియని ప్రాంతాలకి మన సువార్థ ప్రకటిస్తూ ఉంటాం కూడా మనం సువార్థ చెప్తాం కానీ తెలియని ప్రాంతాల్లో ఎవరు పోయి సువార్థ చెప్పాలా అవి దున్నబడలే భూములు కానీ నాగట్టిపై చేసేసిన మనం మనం మటుకు నాగలు దేవుడు ఇచ్చేసింది మనకు ఆల్రెడీ కాబట్టి ను దున్నుకుంటూ పోతేనే ఉండాలా ఎక్కడ అవకాశం ఉంటే నువ్వు అక్కడ వెళ్ళి దున్నుకుంటూ పోతేనే ఉండాలా తర్వాత చూడండి ఆ ప్రయాసంలో నువ్వు పోతుంటే మనం ఎరీతి ఉండాలన్నప్పుడు చూడండి దశలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచనంలో విశ్వాసంతో కూడిన మీ ప్రణిని కాబట్టి ప్రతిదీ విశ్వాసంతోనే చేయాల నువ్వు అలాంటి సేవ చేయగలవంటే నీకు విశ్వాసం ఉండాల ఫస్ట్ చూడండి మనకు దశలో మనం పొలాలు పోయినప్పుడు నీళ్ళు ఎంత దప్పికొంత ఉంటుంది ఆ భూమి బీడు భూములు ఎట్టుంటే ఎంత భయంకరంగా తెలుసా ఎంత గట్టిగా ఉంటాయి భూమి ఆ భూమి రాళ్ళు రప్పలు అంటే భయంకరంగా ఉంటాయి బీడు భూమి అంటే కనీసం బీడు భూములు ఎవరు దాన్ని పంట కూడా మీద ఇయ్యరు కానీ అందరూ మంచి మంచి భూమిని తీసుకొని దున్ని పంట కానీ దేవుడు మనకు ఇస్తున్న సేవ ఏంటంటే ఎన్నడూ దున్నని బీడి నువ్వు దున్నాలా నువ్వు పంట నువ్వు విత్తనం వేయాలా ఆ భూమి గొప్ప జనానికి సాదృశ్యం భూమి అంటే మనుషులకు సాదృషం కదా గొప్ప జనం కావచ్చు ఎవరన్నా ఈ సృష్టి మొత్తం ఆయన బిడలే కదా భూమి అంటే దేవుని బిడలకు సాధుశం కాబట్టి ఈ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దున్నబడాల వాళ్ళు దేవుని ఒక వేయాల ఆ గట్టి ఉన్న భూమిని నువ్వు సదును చేసి నువ్వు దున్నుతా ఉంటే దేవుడు వర్షమిస్తాడు అప్పుడు నువ్వు మొల ముత్తనాలు లేసుకుంటూ అప్పుడు అది ఫలిస్తే పంటని చేతికొస్తాడు కాబట్టి అలాంటి అభిషేకం ప్రభు మనకిస్తాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు ప్రతి ఆయన మనతో పట్టున్నాడు అందుకంటాడు ఐగిప్తుల్లో నిబంధించిన జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్య కనుక మీరు భయపడకూడి ధైర్యంగా మీరు దున్నుకుంటూ వెళ్ళిపోండి అలా లుయ్యా కాబట్టి ఎన్నడ దున్నని భూములు మనం దున్నాలా మంచి భూమి దున్నితే లాభం ఉందా చూడండి చెప్పినకే సువార్థ చెప్తే లాభం ఉందా ఇతరులకు చెప్పాలి కదా కాబట్టి ఇతరుల వాడి భూమి కూడా దున్నబడాలి వాడు కూడా దున్నబడాలి కదా వాడు దున్నబడితేనే విత్తనం వేయగలం ఆ దున్నబడినప్పుడు రాళ్ళు రప్పలు ఆ పనికి మొత్తం తీసేసినప్పుడే అప్పుడు మంచిగా నీరేసి విత్తనం వేస్తే నీరు దేవుడే మనకి ఇస్తాడు కదా విత్తనం కూడా ఆయన ఇస్తారు ఆయన వాక్యమే విత్తనం కదా కాబట్టి నువ్వు ఒక పనివాళ్ళలాగా ఒక వ్యవసాయకుల నువ్వు వేసే ఫలించి పంటను తీసుకొని ప్రభు సన్నిధికి అర్పించాలా ఆ పంటే దేవుని బిడలు సాదుష్యం రక్షణ ప్రణాళికలో అందరూ నీతి ఆయన రక్షణలోకి రావాలా అనేది ఉండాలా కాబట్టి ఆ ప్రయాసం ఎట్టుండాలంట మీ విశ్వాసము మీ మొదటి దశలో రాసిన పత్రిక ఒకటే అధిన రెండవ విషయంలో విశ్వాసంతో కూడిన మీ పనిని ఇదంతా విశ్వాసంతో కూడిందంట ఫేత్ అందుకు ఫేత్ ఉండాలా మనకు విశ్వాసం బలపరుచుకోవాలా ఒక దశలో మనం బలహీనమైపోతా ఉంటాం అవిశ్వాసంలో పడిపోతా సేవలో కూడా అది వద్దు మనకి నీ ప్రయాసం నువ్వేం చేయాలా విశ్వాసంతో కూడిన మీ పని అంటే విశ్వాసంతో కలిసి ఆ పని నువ్వు ఆ పని చేయాలంటే విశ్వాసం నీకు సహాయపడి నీకు నమ్మకం ఉండాలా దేవుని విశ్వాసం దేవుని వాక్యాన్ని నువ్వు నువ్వు సత్యని నమ్మాలనే వాక్యం వింటేనే నీకు విశ్వాసం వస్తుంది ఆ పని నువ్వు చేయాలంటే విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసము కాబట్టి నువ్వు విశ్వాసం ఉంటే సరిపోదు నీకు ప్రేమ కూడా ఉండాలా ప్రేమతోని ప్రయాస నీకు ప్రేమ లేకుండా ఎందుకు ప్రయాస పడుతుంది నీకు ప్రేమ ఉంటే కదా అంత దూరం వేసిన వార్త చెప్తావు కాబట్టి ప్రేమతో కూడిన ప్రయాసం అంట ఏముంది ఫస్ట్ ఏం చెప్తున్నానంట విశ్వాసం దూగి మీ పనిని అనడు తర్వాత ప్రయాసం ఎట్టాడుదంట ప్రేమతో కూడిందంట అందుకు ప్రేమ ప్రేమ ఉండాల మనకి ప్రేమ లేకుంటే నువ్వు ప్రయాస పడవు ఎంత ప్రయాస పడి ప్రేమ లేకుంటే వేస్ట్ అన్నట్టు కదా కాబట్టి విశ్వాసంతో ఉండాల పని చేయాలా తర్వాత ఆ ఆ ప్రేమతో కూడిన ప్రయాసం ఉండాలంటే అందరిని ప్రేమించాలా దేవుని ప్రేమను చూపించాలా తర్వాత నువ్వు ప్రయాస తర్వాత మన ప్రభు అయిన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును చూడండి ఎన్ని లెవెల్స్ పెడుతున్నావు చూడండి అంతే సేవాజీతం అంత ఈజీనా ఎన్ని అడుగడుగున ఎంత ప్రయాస ఆయన రాజ్యాన్ని కట్టాలంటే ఎంతో ప్రయాస పడాలా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతో ప్రయాసంగా ఆటోమేటిక్గా అయిపోద్దా ఇప్పుడు ఇవాళ రేపు అంతా కడుతున్నారు తయారు చేసి అది కాదు కదా జీవితం అంటే అది రెడీమేడ్ రెడీమేడ్గానే ఉంటుంది కానీ అది కింద నుంచి పునాదిసి కట్టింది అసలైన అది కరెక్ట్ పునాది కాబట్టి ఈరోజు మనుషులు రెడీమేడ్గా అయిపోతున్నారు రెడీమేడ్గా అయిపోతున్నారు రెడీమేడ్గా అయిపోతున్నారు కాదు విధానం అట్లా ప్రయాసంతో కూడింది మీ నిరీక్షణ కాబట్టి మన ప్రభు అయిన ఏసుక్రీస్తుందలే అతిథి ఆయన ఎందలే నిరీక్షణతో కూడిన నిరీక్షణ అంటే ఏంది నిరీక్షణ అంటే హోప్ నిరీక్షణ అంటే ఖచ్చితంగా ఫలం వస్తుంది నాకు అనేది నిరీక్షణ ఉండాల మనకి పత్తి దశలో నిరీక్షణ ఉండాల కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదంట కాబట్టి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును కాబట్టి ఓర్పు ఉండాల మనకి చూడండి కూడినా అని అనడుతుంది అంటే పత్తిది ఇమిడి ఉంది అని అక్కడ మొదట ఏం చెప్తున్నావు విశ్వాసంతో కూడిన పని కూడిన పని అనంటే అది కూడితేనే మీ పని జరుగుతుంది అన్నట్టు విశ్వాసంతో ఉంటేనే నువ్వు పని చేయగలవు తర్వాత నీ ప్రేమతో నీకు ప్రేమ ఉంటేనే ప్రయాసపడగల తర్వాత మన ప్రభు అయిన ఏసు ఆయన అందులో నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అంటే నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే దాంతో కలిసి ఉందన్నట్టు కాబట్టి ఓర్పును మేము మన తండ్రి దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేయొచ్చు మా ప్రార్థనలు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ కాబట్టి ఈ ప్రయాసం మనకు ఉండాలా విశ్వాసంతో కూడిన పని చేయాలా ప్రేమతో కూడిన మన ప్రభుని ఏస్తు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన అంటే ఆయన మనకు ఆయనే మన నిరీక్షణ మన ప్రభు మనకు నిరీక్షణ కాబట్టి దాంతో ఓర్పు స్థానం కలిగి మనం పోతూ ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా అందుకే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం పోతూనే ఉండాలా అందుకే ఒక ఆశ్చర్యకరమైన వాక్యం ఏంటంటే కీర్తన గంధంలో చాలా మంది అంటారు ప్రభు నేను ఎక్కడ ఏం చేయాలా బ్రేదరు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కదా కాబట్టి మనం ఏం చేయాలంటే మార్గం సరళం చేసుకోవాలా ఆయన చెప్పిన ఎన్నో మా చూపించిన విధానాలు కాబట్టి కీర్తన గన్నం యాభై ఉదయం ఇరవై మూడో వచ్చినంలో యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు కాబట్టి స్థుతి యాగం అర్పించటం అంటే ఆయనను స్థుతించటం కదా ఆయనను ఎక్కడ పోయి నువ్వు ప్రకటించిన ఆయన మహిమ వస్తుంది ఆయన నామం నిన్ను ఎక్కడైతే నువ్వు ఉచ్చరిస్తావో అక్కడ మహిమ వస్తుంది నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరుచుకొనేను నువ్వు మార్గం సిద్ధపరచుకోవాలా ఆయన రక్షణ కనబరుస్తాడు అనేకులకు రక్షణ నడిపే అనేక రక్షణ కార్యం జరిగిస్తాడు కాబట్టి నువ్వేం చేయాలా మార్గం సిద్ధపరచుకోవాలా నువ్వు మార్గం సిద్ధపరచుకోవాలి కదా నువ్వు సిద్ధపరచుకోకపోతే ఆయనే ఇస్తాడంటే కాదు కదా ఆల్రెడీ నీకు ఆల్రెడీ అన్ని ఇచ్చేసిన దేవుడు నువ్వేం చేయాలా ఆయన సిద్ధపాటు చేసిన ఆ యొక్క పట్టుకొని నువ్వు ముందుకు పోతూనే ఉండాలా ఇంకా వేరే అర్థం చూస్తే ఇక్కడ ఆ చూడండి ఎవరైతే ప్రశంసలు చేస్తారో వారు నన్ను మహిమపరుస్తారంట అంటే ప్రశంసించడం అంటే ఆయనను కొనియాడటం కదా ఆయన నామాన్ని ఉచ్చరించడం ఆయన నామాన్ని గనపరిస్తే ఆయన మయంపరచేవాలంట తర్వాత ఏముండ మరియు అతని సంభాషణను సరిగ్గా నిర్వహించే వారికి నేను దేవుని రక్షణ చూపుతాను అలా అందుకు మన సంభాషణ సరిగ్గా ఉండాలంట సరిగా ఉంటే నేను నిర్వహించే నేను వారికి నేను దేవుని రక్షణ చూపుతానంట అంటే మన సంభాషణ మనుషులు ఎదుట ఉప్పు వేసినట్టు రుచికరంగానే కృపా సహితంగా అంటే పత్తి సంభాషలా ఆయన ఆయన వాక్యే కదా ఆయన స్వరమే మనం ప్రకటిస్తాం ఎక్కడ పోయినా కాబట్టి వాళ్ళు రక్షణలోకి వస్తారంట కాబట్టి తర్వాత ఇంకా ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకుంటే నా మార్గాన్ని అనుసరించే వానికి రక్ష రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తానన్నాడు అంటే ఆయన పవర్ ఇస్తారంట ఇది ఇంకా బాగుంది కదా చూడండి ఈ వాక్యం ఎంతో ఎంతో బాగా అర్థమవుతుంది చూడండి నా మార్గాన్ని అనుసరించే వానికి అంటే దేవుని మార్గంలో నడిచే వాడికి రక్షించగల దేవుని శక్తి అంటే రక్షించేది నువ్వు కాదు నువ్వు కానే కాదు ఆయన రక్షించాల నువ్వు కేవలం ఒక పాత్రనే నీలో ఏ గొప్పతనం లేదు నీలో ఏ గొప్పతనం లేదు ఆయననే ఆయన శక్తి జరుగు జరిగిస్తంట చూడండి నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను నీకు చూపిస్తాడు ఆయన శక్తి ఏందో పవర్ ఏందో సైతాన్ శక్తులు కూడా గడగడ వణికిపోవాల్సిందే ఆయన పవర్ ముందు అంత పవర్ఫుల్ అభిషేకం దేవునికి ఇచ్చిండు నువ్వే సిద్ధపరుచుకొని ముందుకు పోతూనే ఉండాలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్తూనే ఉండాలా మన ప్రయాసం ఎదుప్పుడు కూడా వ్యర్థం కాదు కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ కాబట్టి ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం భయపడడానికి వీలే ప్రయాసంతో ఉండాలా మన విశ్వాసంతో కూడిన పని చేయాలా ప్రేమతో కూడిన ప్రయాస నిరీక్షణతో కూడిన భక్తి ఓర్పును కలిగి సహనం కలిగి ఆయన నామం నిమిత్తం మనం ఈ లోకంలో మను ఆయన కొరకు జీవించాలా అనేకులకు ఆయన సువార్థ ప్రకటించాలా మరి విశేషంగా ఎన్నడూ దున్నని భూములు మన దున్నాలా రక్ష రక్షణ లేని ప్రాంతాల్లో అనేకులకు అన్నిలకు అనేకులకు సువార్థ ప్రకటించి ఆ భూమి దున్నబడినప్పుడు నువ్వు దున్నుతూ ఉంటే దేవుడు దానికి వర్షం ఇస్తాడు అప్పుడు అది నువ్వు విత్తనం వేస్తే ఫలిస్తూ అది ఆయన కార్యం కాబట్టి ఆయన క్రియాశక్తిని బట్టి మనం ఏం చేయాలంటే పోరాడుచు ప్రయాస అలాంటి ప్రయాసంలో ప్రభు మనందరూ నడిపించాలని ప్రార్థన చేస్తాం మనం చిన్నగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ ఈ దినవంతా మీరు మాకు సహాయకులు నడిపించడం అయినా ఈ యొక్క మధ్యాహ్న మీ సందులో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మీ యొక్క స్వరం మాకు వినిపింపజేసినారు మాతో మాట్లాడిన ప్రవ్వ అవును ప్రవ ప్రతి మేము ప్రయాస పడాలా మీ నామం నిమిత్తమే ప్రయాస పడాలా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం పనికిరాంది ప్రవ్వ తండ్రి మీ యొక్క నామం నిమిత్తం మేము నశించిపోతున్న వాళ్ళందరికీ ప్రభావ మీ సువార్త మేము ప్రకటించాలా ఎంతోమంది ప్రభావ రక్షణ పొందుకొని వాళ్ళ కాలం ముగించుకొని చనిపోతున్నారు అయినా వాళ్ళు నరకని పోతున్నారు ప్రభ తండీ వాళ్ళకి సో మీ కొరకు నేను అలాంటి ప్రయాసం కలిగి మేము ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి గొప్ప సాక్షన్ నిలబెట్టుకొని వైరస్ బాధ్యత అందరినీ స్వస్థపరచండి ప్రభావ నాయన ఇస్తు ప్రభావం మేము శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా పడి అలాంటి సేవా జీతువులకు మళ్ళీ అందరూ నడిపించి మీరు ఆకులు మళ్ళీ అందరూ చింతపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుధనాములు ప్రాధిష్టమైన గొప్పదేవ ఈ యొక్క మధ్య కాలశంలో మేము వెళ్తుందిగా నడిపించండి మీ నూతనమైన అభిషేకం మాకు అనుగరించండి ఈ వాక్యం చేత మీరు మీ మమ్మల్ని బలపర్చినారు ప్రవ్వ మేము ఆ చీకర్ శక్తుల నుంచి మనుషులు విడుదల కలిగించాల ప్రవ్వ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే ఎంత త్వరగుంది ప్రభ మీ సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాల ప్రభు బయలుదేరుతున్నారు అగ్ని కంచేసింది చీకటి దురాత్మ అంధకార దుష్ట శక్తులను ప్రతి డిమెన్స్మెట్ ఏసు క్రీస్తు నామను బంధిస్తున్నాం సిద్ధపచ్చుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుధుడా ప్రేమ కలిగిన దేవాకృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవాయస్యా నికే వందనాలు ప్రభా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలమంతా ప్రభానైనా ని కృపలు కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభాన్ని కంటి పాప కాచి కాపాడి యొక్క దినముకు తండ్రి నీ నూతనమైన కృప నూతనమైన శక్తి బలం అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు వేస్తాయ నీకే ఈ వేగములకు కలుగును గాక అల్లెలుయా తండ్రి అవును ప్రభా నాయన వినట వలనే విశ్వాసం వస్తుంది ప్రభా కాబట్టి నీ వాక్యం అలాగే నీ వాక్యాన్ని మేము ధ్యానించాలా ప్రభా దాంట్లో నీ పట్ల మాకేదన్నా ఆయస్కరంగా ఉంటే ప్రతిదీ మేము సరిచేసుకోవాలా ప్రభా నాయన తండ్రి మీరు చూపించిన ప్రేమ తండ్రి అనేకులకు చూపించాలా ప్రభా ఒక్కసారి ప్రేమ శిక్షిస్తుంది గద్దిస్తుంది ప్రభా కానీ మనుషులు ప్రభా తండ్రి తండ్రి శిక్షను అలాగే గద్దింపుని తండ్రి లోబడలేక ఉన్నారు ప్రభ కానీ ప్రభా తండ్రి దేని విషయంలో మేము కుంగిపోకుండా ముందుకు పోవాలా ప్రభ ఎందుకంటే ప్రేమ ఉంటేనే నా తండ్రి శిక్ష ఉంటుంది గద్దింపు ఉంటది కాబట్టి ప్రభ నాయన మనుషులంతా హృదయాలు కఠినపరుచుకున్నారు ప్రభా తండ్రి ఈ లోకమంతా ప్రభా నాయన తండ్రి కఠినపరుచుకున్నారు ఆయన అట్రాక్ట్ కి అలవాటు పడ్డారు ప్రభ ఆకర్షింపు కానీ సత్యానికి ఆకర్షింపబడట్లేదు ప్రభ కాబట్టి ప్రభా నాయన మేము సత్యాన్ని ప్రకటించాలా కాబట్టి అలాంటి ప్రయాసంలో ఎంతో ఓపిక ఓర్పు సహనం దీర్ఘశాంతము సాత్వికము అవి మీలో ఉన్నాయి ప్రభ అందుకే ప్రభా నాయన నీ వైపే చూడాలా ప్రభా నిన్ను చూస్తేనే మాకు ఆ గుణగణాలు వస్తాయి ప్రభ నిన్ను పోలి నడుచుకుంటేనే వస్తాయి కాబట్టి ప్రభ నాయన నిస్వార్థని ప్రకటించేటప్పుడు వచ్చే ప్రతి శ్రమలైనా అవి ఆనందించమన్నా సంతోషించమన్నా కాబట్టి ప్రభ ఆయన మాకు ఇంకా ఓపిక నాయన సహనం సమాధానము ఇవి లేకపోతే నాయన అవి మీరే నాయన అవి మీ కడ ఉన్నాయి ప్రభా కాబట్టి మీరే అనుగ్రహించమని తండ్రి మీ పట్ల ఏమైనా ఆయాస్కరంగా ఉంటే ప్రతిదిన ఆయన తండ్రి నాయన మీరు తీసివేయమని నాయన విశ్వాసం కర్త ప్రభా నాయన తండ్రి కాబట్టి మీ వైపే చూడాలా మీ వైపే చూస్తూ మా యొక్క గురి వద్దకు మేము పరిగెత్తాలా ప్రభా కాబట్టి ప్రభా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ వాక్యం ప్రభ నాయన మీనించే కలిగిందని ప్రభ నేను ఎంతో సాత్వికంతో నా యొక్క వాక్యాన్ని విశ్వసిస్తూ నాయన అంగీకరిస్తూ నా హృదయంలో వాక్యం నాటబడాలా ఫలించాలా నా తండ్రి అలాగే నీ యొక్క రక్షణలోకి నా యొక్క ఆత్మ నా ప్రభ తండ్రి నాలో ఉండాలా ప్రభ కాబట్టి నాయన వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు అలాగే ప్రభా ఈ గ్రూప్ అయితే ఎక్కడికైతే వెళ్తున్నారు ఆ ట్రైబల్ ప్రాంతంలో ప్రభ మీరే తోడుండండి మీరే సహాయకులుగా ఉండండి ప్రతి వాతావరణాన్ని మీ కంట్రోల్లో తీసుకోండి ప్రభ అక్కడ అనేకులకినైనా నిస్వార్థ ప్రకటింపబడాలా అక్కడ మంచి గొప్ప కార్యాలు జరగాల అనేకులు రక్షణలోకి రావాలా ప్రభ అనేకులు వాళ్ళ నోటితో పాపాలు ఒప్పుకోవాలా ప్రభ కాబట్టి మీరే ప్రభ వాళ్ళతో నడుచి వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రాంతమంతా తండ్రి మీ యొక్క వెలుగుతో నింపండి ప్రతి చీకటి అంధకార మాంత్రిక దయ్యాలను ఇల్లోక శక్తులను ఇల్ లోక నాదులను ప్రతి ఒక్కరిని ప్రభ మీరు అణచివేయండి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు బంధించి ప్రభ ఆ ప్రాంతమంతా ప్రభావం మీ యొక్క వెలుగుతో నింపమని నేను అక్కడ వెళ్తుండగా రాకపోకల్లో కానీ ప్రతి ప్రయాణంలో తోడుండండి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ కంచె పెట్టండి మీ అగ్ని పెట్టండి ప్రభా మీ దేవదూతల కాపుదల పెట్టండి ప్రభా తండ్రి వెళ్తున్న మార్గంలో మీరే తోడుగా ఉండండి అలాగే ప్రభా వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కనిక్రమ కృప చూపించి ఆ కలవరిసిల్లో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో మంది నాయన వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ప్రభా నాయన శరీరంలో అది ఎలాంటి ఇన్ఫెక్ట్ చూపించకుండా వాళ్ళ పట్ల మీ కృప ప్రేమ చూపించమని ఆ యొక్క వ్యాక్సిన్ బారి నుంచి కూడా ప్రతి ఒక్క బిడ్డని ప్రభ మీరే రక్షించి కాపాడి నాయన మీరు అక్కడికి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీరు నాయన తోడుండి నాయన మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకే వందనాలు మీకే కృతజ్ఞతలు మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నదిరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకున్నా తండ్రి ఆమె సహాయం లేకపోతే మేము వట్టి వారమే ప్రాభ కానీ నువ్వు బలవంతులం ప్రావా నువ్వు ఉంటేనే శక్తివంతులం ప్రావా నువ్వు ఉంటేనే జ్ఞానవంతులం ప్రావా కాబట్టి తండ్రి మేము వెళ్ళే ప్రతి చోట మీరే తోడుగుండండి ప్రాభా తండ్రినైనా ఎక్కడికైనా వెళ్ళి ప్రాభ ఓపిక మేము తిరగాల ప్రాభ అనేకులకు స్వార్థ ప్రకటించాలా ప్రాభ అయినా ఎన్నోసార్లు మధ్యాపకం చేస్తున్నందుకు మీకు వాదనాలు తండ్రి అవును ప్రాభ మీ సహాయం లేకపోతే మేము ఏ కార్యాలు కూడా చేయలేం ప్రాభ అవును ప్రభా నాయన నీ సహాయం వెళ్ళప్పుడు మేము పొందుకోవాలా ప్రాభ అతన్ని నీ నీకు ఆయాసకరంగా ఏది కూడా మాతో మల ఉండడానికి వీళ్ళదు ప్రాభ మీరు పరిశుద్ధుల ప్రాభ అదే రీతిగా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రాభ ఈ లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా ప్రాభ నాయన ఈ లోకంలో మాకు ఏ సాంగత్యము లేదు ప్రాభ అయినా మా సాంగత్యం నీతోనే ప్రావా నీ కార్యాలయం మేము చెయ్యాలా నువ్వు ఇచ్చి గొప్ప ఫలం మేము పొందుకోవాలా ప్రావా అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయినా మాలో ఎటువంటి ఆయాస్కరం దూరపరచండి ప్రాభ నేను మా ద్రోవలు సరళం చేయండి ప్రాభ నేన ప్రతి దాన్ని మీ ఇంకే సమర్పించుకుంటున్నాం ప్రావా ప్రతి విషయంలో మీకే సమర్పించుకుంటున్నాం ప్రాభ అయినా మీ చిత్తానుసారంగా మిమ్మల్ని వాడుకోమని తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయినా నీ యొక్క ఆత్మను ప్రభావ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచిన తండ్రి మా ద్వారా ప్రాభ నేను మీరు గొప్ప కార్యాలు మీ నామానికి మహిమకరమైన కార్యాలు జరిగించమని అనేకులని చెంతకు నడిపించుకొని రావాలా ప్రభావ లేకపోతే అనేకులకి మీరే స్వార్థ ప్రకటించండి ప్రభావ మా ద్వారా తండ్రి అయినా మా ప్లేస్లో ఉంటే మీరు ఏ రీతిగా స్వార్థ చెప్తారో ఆ రీతిగానే మేము చెప్పాలా ప్రభు అయినా మీరు గొప్ప దేవుడవ ప్రభావ మమ్మల్ని విడవలేదు ఒంటరిగా తండ్రి మీరు మాకు తోడుగునందుకు మీకు వందనాల ప్రభు అయినా మీతోనే మేము వంట గట్టబడి ఈ లోకంతో కాదు ప్రభు ఆ తండ్రి లోకానికి మాకు మీ పూర్తిగా విడిచిపెట్టిన ఆయన నీలో బలపడిన తండ్రి ఆయన నిన్ను మహింపరిచే విధంగా మా జీవితాల్లో మేము మార్చుకొని ముందుకు సాగా ప్రభావ అటువంటి దయచేయండి మళ్ళీ దయచేయండి ప్రభావ మళ్ళీ నైనా దయచేయండి ప్రభావ తండ్రి అనేకమైన పరిస్థితులు ఎటువంటి అతని ప్రతికూల పరిస్థితులు ముందుకు సాగాల ప్రభావ తండ్రి మీరే అటువంటి జ్ఞానం అనుగ్రహించి అన్నిలతో వెళ్తుండగా ప్రభావ వాళ్ళకి ఏ రీతిగా తండ్రి స్వార్థ చెప్పాలను ఏ రీతిగా ప్రభావ మీ దగ్గరికి తీసుకొని రావాలను తండ్రి వారందరూ మీరే నాయన జ్ఞానం ప్రార్థిస్తున్నాను ప్రాభ అదే రీతి నా తండ్రి నైనా బ్రదర్స్ అందరూ ప్రాభ నా ట్రైబల్స్ వెళ్తున్న ప్రాభ మీరే స్థోడైనాడు ప్రాభ మరి వెళ్ళే ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రాభ ప్రతి చీకటి అంధకార శక్తులు అన్నింటినీ ప్రాభ తండ్రి నీ ఆత్మకార్యాలు అక్కడ జరిగించండి ప్రాభ తండ్రి వాతావరణాన్ని మీ అదుపులో తీసుకోండి ప్రభా ఉట్టి చెట్లతో రావడానికి వీళ్ళే తండ్రి నైనా అనేకమైన విలువైన అర్పణలను నీ కొరకు తీసుకొని రావాలా ప్రాభ అనేకులు తండ్రి నీ స్వార్థ వినాలా అనేకుల జీవితంలో గొప్ప కార్యాలు జరగాల ప్రభా వారిని మీ నామానికి మహిమకరంగా వాడుకోండి తండ్రి అనేకుల్ని ప్రభాన్ని చెంతగా నడిపించుకోండి ప్రభావ మీరే మీ నామానికి మహిమనందమని ప్రార్థిస్తున్నాం ప్రాభ ఆటంకాలు ఎటువంటి ఉన్నా ప్రాభ కొట్టి ఇంటికి చేర్చాడు తండ్రి అదే రీతిగా ప్రభా ఎవరైతే నిరాశ్రయలైత అనారోగ్యాలుగుండ వెళ్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అందరినీ ప్రభా నా తండ్రి అనారోగ్యాలతో అందరు స్వస్థపరచండి రాశులను అందరికీ నాయన మీరు సహాయం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరినైనా నీ ఎందు నా తండ్రి నీకు మొరపెట్టే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావాల్సిన అవసరలు తీర్చండి ప్రభ ఆయన గ్రూప్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడండి కాచి కాపాడండి ప్రతి ఒక్కరిని మీ నామాన్ని మహిమకరంగా వాడుకోండి ప్రభావ నా తండ్రి నాని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ మీ స్వరం వినే ధన్యతోనైనా మీతో గడిపే భాగ్యం అనుగ్రహించినందుకు వేలాది వందనాలు కృతజ్ఞత మన ప్రవ్వైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధ్యతలకి సదాకాలం తోడే నుని కాక ఆ మేన్ ఓకే